రి ఓం గణానా గణపతి ఉపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణను నోతి సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపరు పరంపరా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యం బ్రహ్మా సహనాభవతో కూడా చెప్తున్నాము అందాము సహనా సహన భునస్ వీయంకరవహై తేజస్వి నవీతమస్వహై ఓం శాంతిశాంతిశాన్ని तस्थावत अव्याकृत स्वाभाविकक उपादा स्वाभाविक अद्य युक्तायषादिदोषवते यहामतपुरुषाथसाधनम कर्म उपद्यग्रे पश्चा प्रसिद्धक्रियाकलस्वोषदर्शनवते తద్విపరీతం ఔదాసీన్యస్వరూపావస్థానఫలాార్థే తదుపాయూత ఆత్మైకత్వదర్శనాత్మికాం బ్రహ్మవిద్యాముపదిశతి అంతవరకు కృష్ణం దాని సారమేమంటే వచ్చిన మనిషిని బట్టి ఉపదేశం ఉంటుంది ఉపదేశాన్ని బట్టి ఇదే శాస్త్రము యొక్క పరమ తాత్పర్యము అని కంగారుపడికి అనుకూల చేయకూడదు యథాప్రాప్త ఉపదేశం వచ్చినవాడు రాగద్వేషాలు గలవాడు సర్వోత్కృష్టమైన ఆత్మైకత్వ దర్శనానికి యోగ్యత లేనివాడు తెలిసిపోతుంది వాడు ముఖం చూస్తే తెలిసిపోతుంది వాడి లక్షణం చూస్తే తెలిసిపోతుంది అటువంటి వాడికి ఏం చేయాలంటే వచ్చి వేదాంత క్లాస్లో వివేక చూడాలని చదువు అంటే వాడికి అది ఏమీ వెళ్ళదు వాడికి ఏం చెప్పాలంటే నువ్వు ఈ సేవాకార్యం చెయ్యి అని వాడికి కర్మపురమించాలి సేవాకార్యం అంటే ఇది ఆధునిక పరిభాష ప్రాచీన పరిభాషలో అయితే సహస్ర గాయత్రి చేస్తూ ఉంది కొంతకాలం సహస్ర గాయత్రి చేయడం ప్రతిరోజు ఉదయమే స్నానం చేసి చల్లవలసామునే నువ్వు రోజు శాస్త్ర గాయత్రి చేయి అలాగా ఒక సంవత్సరం చేయి అనో ఒక పని పెట్టడం అప్పుడు దట్ విల్ మేక్ హిమ్ క్లీన్ అప్పుడు తర్వాత ఆత్మస్వరూపాన్ని పోషిస్తారు శాస్త్ర గాయత్రి చేయమున్నారంటే మరి ద్వైతమే కాదు ద్వై కాబట్టి సహస్ర గాయత్రికి పని ఏమన్నారు కాబట్టి ద్వైతం సత్యం అనకూడదు వాడు ద్వైతంలో ఉన్నాడు కాబట్టి గాయత్రి గబునియమన్నారు వైతం సత్యమైన గాయత్రీ గ వినియమల వాడు శుద్ధమైన అంతఃకరణం గలవాడై ఔదాసీన్యమును కోరేవాడే పక్షంలో అంటే ఈ భోగములు ఈ సంపదలు ఈ భేదము ఇదంతా నాకు అక్కర్లేదు నేను ఆత్మనిష్ఠున్నే ఉంటాను అనేటువంటి ఆ స్థితికి వాడు వచ్చినట్లయితే అప్పుడు వాడికి ఆత్మైతత్వాన్ని బోధిస్తాను అది పరమసత్యం అంతేగాని ఓ సందర్భంలో ద్వైతాన్ని బోధించారు కాబట్టి అదే సత్యం అని అనుకోకూడదు ఇదంతా మనం చూస్తూ ఉన్నాం అథి తదాసీన్యస్వరూపావస్థానే ఫల ప్రాప్తే శాస్త్ర ప్రామాణ్యం ప్రతి అర్థవం నివర్త ఎప్పుడైతే వాడికి ఆత్మనిష్ఠుడిగా ఉండుట అనే అనే సాధన ఆత్మైకత్వము ఆత్మైకత్వము అంటే ఒకే సత్యతత్వము సత్య వస్తువు ఒకవైపున ద్రష్టగా ఇంకోవైపున దృశ్యంగా భాషిస్తుంది ఇప్పుడు సెన్సేషన్ ఉందనుకోండి ఒక సెన్సేషన్ అంటే ఒక ఇంద్రియములో ఇంద్రియము ఇంద్రియ జ్ఞానం సెన్సేషన్ అంటే ఇంద్రియ జ్ఞానం ఆ ఇంద్రియానికి ఒక స్పందన దానికి సెన్సేషన్ అనిపే సెన్సేషన్ దెన్ పర్సెప్షన్ అంటే ప్రత్యక్ష జ్ఞానం ఇంద్రియము యొక్క స్పందన ప్రత్యక్ష జ్ఞానము తర్వాత స్మృతి మూడు ఈ మూడు మినహాయిస్తే ఇంకా జగత్ అనేది ఏది లేదు మూడే జగత్తు అంటే ఈ మూడే ఈ మూడు తప్ప జగత్తు వేరుగా ఏముంది ఇప్పుడు జగత్తు ఉంది అంటే అర్థం తెలిసింది అని అర్థం తెలియ తెలియడంతో సంబంధం లేకుండా జగత్తు ఉంది అంటే కాన్షియస్నెస్తో సంబంధం లేకుండా జగత్ ఎగ్జిస్ట్ అనేది హా హావ్ మీకు అర్థమైందని ఆశిస్తాను నేను సో జగత్తు ఉంది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది జగత్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది జగత్ హ్యాస్ టు మేనిఫెస్ట్ ఇన్ కాన్షియస్నెస్ చైతన్యంలో అది ప్రకటన కావాలి చైతన్యంలో ప్రకటన కాకుండా కావడంతో సంబంధం లేకుండా జగత్తు ఉంది అనేది ఎలాగది హౌ వాట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈజ్ కాబట్టి ఆ లో ప్రకటం కాని జగత్తు యొక్క ఉనికి దాన్ని గురించి ఆ ఉనికి గురించి మీరు ఇటు చెప్పలేదు అటు చెప్పలేదు చైతన్యంలో ప్రకటమవుతో జగత్తు యొక్క ఉనికి ఇట్ ఈజ్ చైతన్య ప్రకాశంలో జగత్తు యొక్క ఉనికి ఉన్నది దాని గురించి విచారణ ఏం లేదు చైతన్య ప్రకాశంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా జగత్తు యొక్క ఉనికిని మీరు నిర్ధారించగలరా నో జగత్తు లేదు అని చెప్పగలరా నో దానికే అనిర్వచనీయము అని పేరు జగత్తు అనిర్వచనీయం ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జగత్ అది మీరు ఎస్టాబ్లిష్ చేయలేరు జగత్తు యొక్క ఉనికి అంటే చైతన్యంలో మేనిఫెస్ట్ అయిన ఉనికియే ఉనికి కాబట్టి చైతన్యంలో ప్రకటమవుతా అంటే అర్థం ఏమిటి జగత్తు చైతన్యంలో ప్రకాశించుటా అంటే అర్థం ఏమిటి సెన్సేషన్స్ పర్సెప్షన్స్ అండ్ మెమొరీ ఇంతే చైతన్యంలో ప్రకాశించటం అంటే కాబట్టి ఆ చైతన్యమే ఇంద్రియ స్పందనగా ప్రకటమవుతుంది ఆ చైతన్యమే ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది ఆ చైతన్యమే మెమొరీ అవుతుంది కండిషనింగ్ని బట్టి మెమొరీ అవుతుంది కండిషనింగ్ని బట్టి ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది అనుమానం అంటే మెమొరీయే అనుమాన ప్రమాణం అంటే మెమొరీ అది కాబట్టి అదే ఆత్మ చైతన్యం ఒకవైపు జగద్ూపంగా ఇంకోవైపు ఆ జగత్తును దర్శించేటువంటి పెర్సన్గా ఉంటుంది కాబట్టి ఆత్మైవేదం సర్వం అదే ఆత్మ జగత్తుగా జగత్తును దర్శించేవాడుగా ఉంది మీరు స్వప్నం చూస్తున్నప్పుడు మీరు చూడండి స్వప్నంలో ఒక అరెన్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి మీరు చూస్తున్న స్వప్నలో అరడజన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్స్ అన్నింటి యొక్క నడక ఆ ప్రవృత్తి అంతా నడిపించేటువంటి వాడు ఎవరు మీరే ఆ క్యారెక్టర్స్లో సపోజ్ అరడజన్ క్యారెక్టర్స్లో ముగ్గురు మీకు అనుకూలంగా మిత్రులుగా ఉన్నారు ఇంకో ముగ్గురు మీకు శత్రువులుగా ఉన్నారు ఆ మిత్రుల్ని మిత్రులుగా నడిపిస్తూ ఆ శత్రువుల్ని శత్రువులుగా నడిపించేది ఎవరు మీరే ఈ మిత్రులు ఈ శత్రువులు వీళ్ళందరి స్ట్రింగ్స్ అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి స్వప్నంలో ఆ స్వప్నంలో ఒక ఇండివిజువల్గా మీరున్నారు అది మీరే కానీ ఆ సంగతి మీకు తెలీదు మీరేమనుకుంటారంటే ఆ ఇండివిజువల్ మాత్రమే మీరు అనుకుంటారు తప్ప ఈ శత్రువులు మిత్రులు సిక్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ నడిపించేటువంటి వాడిని నేనే వాటి స్ట్రింగ్స్ అన్నీ నా చేతిలోనే ఉన్నాయి అనే సంగతి మీకు తెలీదు స్వప్నం అంట కదా స్వప్నం నుంచి బయటకు వచ్చాక తెలుస్తుంది మీకు ఆ సంగతి స్వప్నంలో శత్రువు మిమ్మల్ని తిరుగుతాడు ఆ తిట్టిన శత్రువుని తిట్ మిమ్మల్ని తిట్టి ఇట్లా చేసిన వాడెవరు మీరే మిత్రుడు మిమ్మల్ని పొగుడతాడు ఆ మిత్రుడిని అలా పొగిడి ఇట్లా చేసింది ఎవరు మీరే కానీ ఆ సంగతి మీకు స్వప్నంలో తెలియదు తెలివొచ్చిన తర్వాత తెలుస్తుంది తెలివొచ్చిన తర్వాత నన్ను స్వప్నంలో తిట్టిన శత్రువు ఎవరు అది నేనే నన్ను స్వప్నంలో పొగిడిన మిత్రుడెవడు నేనే ఆ తిట్లను తిని దుఃఖించిందెవడు నేనే ఈ పొగడ్తనలో విని సుఖించింది ఎవరు నేనే ఇదంతా తెలివి వచ్చాక తెలుస్తుంది కాబట్టి స్వప్నంలో మీరు మీరే మిమ్మల్ని పొగిడినవాడు మీరే మిమ్మల్ని తెగడినవారు మీరే అన్ని మీరే ఆత్మైకత్వం అది స్వప్నం ఈ జాగ్రత్త ఒక స్వప్నం మీరు ఆ స్వప్నం నుంచి మేల్కోవాలి ఆ స్వప్నం నుంచి మేల్కుంటే మీకు అర్థమవుతుంది ఏమనే ఆత్మై తత్వం ఆత్మస్వరూపమే సత్యమే ఒకే ఆత్మస్వరూపము ఒకవైపు ద్రష్టగా ఇంకొక వైపు దృశ్యంగా భాషిస్తుంది పశ్యం చక్షు శృంగం శ్రోత్రం అదే ఆత్మచైతన్యము ఇంద్రియ స్పందనల రూపంగా చక్షు అంటే అదే అదే నేత్రేంద్రియ స్పందన రూపంగా ఆత్మ చైతన్యమే ఉన్నది ఫ్యాన్ రూపంగా ఎలక్ట్రిసిటీయే ఉంది దీపం రూపంగా ఎలక్ట్రిసిటీయే ఉంది అన్నట్టుగా ఆ చైతన్యమే కళ్ళ దగ్గర వచ్చేప్పటికీ ప్రత్యక్షు అయి కూర్చుంది అదే వినికి అన్నీ అదే స్మృతి కూడా అదే ప్రత్యక్ష జ్ఞానం అదే అదే జగత్తు అంటే ఇంకెందుకంటే జగత్తు వేరే ఏమీ లేదు దాన్ని దర్శించే సబ్జెక్ట్ కూడా వీడే కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి నాకంటే భిన్నంగా ఈ సృష్టిలో ఏదీ లేదు అనే సత్యాన్ని మీరు గుర్తించి కూర్చో అప్పుడు మీకు ఉదాసీన్యం వచ్చేస్తుంది ఎందుకంటే స్వప్నంలో మీరు ఉదాసీనము కాదు మీరు ఇన్వాల్వ్ అలాగ వీళ్ళు తిడుతున్నారు కాబట్టి వీళ్ళు నాకు శత్రువులు వాళ్ళు మీరు పొగుడుతున్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మిత్రులు కాబట్టి నేను మిత్రుల పక్షాన్ని మిత్రుల దగ్గరికి వెళ్ళాలి శత్రువులని కా వీళ్ళ నుంచి నన్ను నేను కాపాడుకోవాలి యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది స్వప్న మీరు ఉదాసీనులు కాలేరు స్వప్నంలో స్వప్నం నుంచి బయటికి రాగానే మీరు ఉదాసీనులు అయిపోతారు ఇంకా అప్పుడు ఇంకా రాగద్వేషాలకి తావు లేదు స్వప్నంలో మీరు చూసిన మిత్రుల ఎడల రాగం కానీ స్వప్నంలో మీరు చూసిన శత్రువుల ఎడల ద్వేషం కానీ మీకు ఉండదు మీరు ఉదాసీనంగా ఉంటారు అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నము వంటిదేనని తెలుసుకున్నట్లయితే మీరు జాగ్రత్త అవస్థ ఎడల మీ ప్రవృత్తి ఉదాసీన్యమే ఉంటుంది తప్ప దీంట్లో మీకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు సాక్షిగా ఉదాసీన్యంగా ఉంటారు అదే చెప్తున్నారు శంకర్ స్వప్నంలో నాకు దేవుడు కనపడి ఇది చేయమున్నాడు ఆ దేవుణ్ణి అలా ఎవరు మీరే స్వప్నంలో క్యారెక్టర్ సారణ దాంట్లో దేవుడు కూడా ఒక క్యారెక్టర్ అవుతాడు ఆ దేవుడు తప్పనిసరిగా పర్సనల్ గాడ్ అయి ఉంటాడు హిందువు మీరు హిందువు క్రీస్తు వచ్చి మీకు మీ చర్చి కట్టమని చెప్పడం ఏమంటే హిందువు అయితే సపోజ్ మీరు అయ్యప్ప భక్తులు అనుకోండి అయ్యప్పే కనపడతాడు సుబ్రహ్మణ్య స్వామి ఈయన గణేష్ భగవాన్ అయ్యప్పే కనపడతాడు అంటే అర్థం ఏంటి స్వప్నంలో మీకు కనపడే దేవుడు కూడా ప్లీజ్ యువర్ పర్సనల్ గాడే కనపడతాడు మీరు మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుడే కనపడతాడు అంటే ఆ దేవుణ్ణి ఆ నడిపించిన ఆ స్ట్రింగ్ కూడా మీ చేతిలోనే ఉంది ఆ తోలు బొమ్మలాట్లో ఆ బొమ్మను కూడా మీరే నడిపిస్తున్నారు కదా కానీ వీడు వీడు కండిషనింగ్ ఎంత హెవీ కండిషనింగ్లో ఉంటాడంటే వీడు మొన్నటి పొద్దున్న లేచి నాకు రాత్రి దేవుడు కనపడేలా చెప్పాడు అని మొదలుపెట్టాడు దేవుడు ఇది చేయమన్నాడు అది చేయమన్నాడని ఇంకక్కడి నుంచి ఒక రిసీట్ పుస్తకం ఒకటి కొట్టించి చందాల పుస్తకం చందాలు వసూలు చేయడం ప్రారంభిస్తుంది దేవుడు చేయమంటే చేయి నువ్వు ఈ చందాలు వసూలు చేయడే నీ ఆస్తి ఏదో ఉంది కదా తగటు దేవుడు చేయమన్నాడు లేదా దేవుడే చూసుకుంటాడు చేయి అది చేయి లేకపోతే ఈ ఆశ్రమం ఏదో ఉంది కదా సన్యాసి ఆశ్రమం ఏదో ఉంది కదా అది అమ్మేసి దేవాలయం కట్టు లేకపోతే నీ మెళ్ళలో ఉన్న బంగారు మాలలో ఏమన్నా ఉంటే వాటిని నమ్మి ఒకటి మళ్ళీ దీనికి మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఫండ్ రైజింగ్ ఎందుకు మొదలు పెట్టాలి అంటే దేవుడికి ఏమన్నాడు అంటూ ఈ స్వప్నాన్ని కోట్ చేసి డబ్బులు వసూలు ఇదంతా కూడా అంటే ఏమవుతుందంటే స్వప్నాన్ని కోట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఆ నిజం ఆ దేవుణ్ణి వాడిని ఏ లెవెల్కి మీరు దిగజారి చేశారో చూడండి వాడు మీ స్వప్నంలో వచ్చి మిమ్మల్ని ప్రాధాయపడి మీ చేతి చేయించుకోవాల్సిన దుస్థితికి ఆ దేవుడిని పట్టుకొచ్చాన లేదా మీరు అది ఆ దేవుడికి శోభ అవుతుందా శోభ అవుతుందని జనం అనుకుంటాను జనం అనుకోవడానికి ఏముంది జనం ఏదైనా అనుకుంటా అది దేవుడికి శోభ కాదు కాబట్టి ఔదాసీన్యము అది ఔదాసీన్యం ఆ ఉదాసీన్య స్వరూపంగా ఉండడమే ఆత్మస్వరూపము అదే ఆత్మము అదే ఆత్మజ్ఞానము వీడు అలాగా ఉదాసీన్య స్వరూపంలో నిలిచిపోతాడు అదియే ఈ శ్రవణమలన నిధుధ్యాసన రూపమైనటువంటి శాస్త్రానికి ఫలాము అదే మోక్షం జీవన్ముక్తి ఒకసారి ఆ జీవన్ముక్తి వచ్చేసిన తర్వాత ఈ ఈ శాస్త్రము యొక్క ప్రయోజనము సిద్ధించేసింది ఇంకా ఆయనకు ఆ శాస్త్రంతో పని లేదు ఇప్పుడు మన ఉపనిషత్తుల పాఠం చెప్పుకుంటున్నాం చదువుకుంటున్నాం కాబట్టి రమణ భగవాన్ ఉపనిషత్తులు చెప్పుకున్నాడా చదివాడా అని ఇలా మొదలెట్టకూడదు ఎందుకంటే ఉపనిషత్తులు చెప్పుకోవడము చదువుకోవడము ఇది ఇది మనకు అవసరం ఎందుకని ఆయన ఆ ఉదాసీన్య స్వరూప అవస్థానే ఫలే ఔదాసీన ఆత్మతత్వంగా నిలిచి ఉండడము అనే ఈ శాస్త్రము యొక్క ఫలముది దాన్ని ఆయన చేరుకున్నారు కనుక ఆయనకి శాస్త్రమును నేను శ్రవణము చేయాలి దాన్ని అర్థిత్వము అంటే ఒక అపేక్ష నేను జ్ఞానాన్ని పొందాలి అంటే అపేక్ష ఒక ఎక్స్పెక్టెన్సీ ఆ జ్ఞానాన్ని పొందడం కోసం నేను శ్రవణం చేయాలి నేను ధ్యానం చేసుకోవాలి అని మనం అపేక్షిస్తాం ఆయన అలాంటి అపేక్ష ఆయనకుంటుందా ఉండదు కాబట్టి ఆయన శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఆయన ఆయన అనుకోరు ఎందుకని శాస్త్రము యొక్క ప్రయోజనము తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రము ఇంకా ఆయన ఎడల సార్థకం ఏమీ ఉండదు కాబట్టి ఆయన్ని చూపించి శాస్త్రము నిష్ఫలమైపోతుందని నువ్వు గగ్గోలు అవసరం ఏం లేదు ఎందుకంటే ఆయన ఎడవ శాస్త్రము నిష్ఫలమే ఎందుకని ఫలాన్ని ఇచ్చేసింది కనుక ఇది ఎలాగంటే విమానం దిగేసిన తర్వాత బోర్డింగ్ పాస్ అక్కర్లేదు బోర్డింగ్ పాస్ జేబులో పెట్టుకుంటాం విమానం దిగేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆ బోర్డింగ్ పాస్ కొంత గమ్ము రాసి ఇక్కడ కదా ఎందుకు అంటే నేను విమానంలో ప్రయాణం చేశానుండో ఆయన జనాలకు చూపించడం కోసం ఆ బోర్టింగ్ పాస్ ఒక ఆయన నాకు ఆయన ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ లోపల ఒక క్యాంటీన్ ఒకటి ఉంటుంది ఆ క్యాంటీన్లో భోజనం చేశాడు దానికి బిల్లు పే చేస్తే వాడు రిసీట్ ఇస్తాడు ఆ చూపించాడు నేను పార్లమెంట్ హౌస్ లోపల భోజనం చేశాను చూడండి ఇంతే ఉంది రిసీట్ సో అదో అయిపోయిన తర్వాత ఇంకా అది బిల్లు ఎవరికైనా ఇచ్చి మనం డబ్బులు వసూలు చేసుకోవాలంటే అట్టు కానీ అది ఎదరవాళ్ళకి చూపించడం కోసం అనవసరం కదా అలాగే ఈ బోర్డింగ్ పాస్ ఇది కదా అలాగే రమణ మహర్షి నేను ఒకటోపనిషత్తు చదివాను తేనోపనిషత్తు చదివాను నేను ఊళ్ళో వాళ్ళందరికీ నిరూపించాల్సిన అవసరం ఏమి ఎందుకంటే ఆ ప్రయోజనం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు ఆయన ఎడల శాస్త్రము పని అయిపోయింది ఆయనకు శాస్త్రంతో పని లేదు అని చెప్పవచ్చు కదా అదే ఆయన అంటున్నారు శాస్త్రస్య ప్రామాణ్యం ప్రతి అర్థత్వం నివర్తనే ఈ శాస్త్రము సత్యాన్ని నాకు బోధిస్తుంది నేను ఈ శాస్త్రాన్ని పట్టుకుంటున్నాను అది నాకు జ్ఞానాన్ని ఇస్తుంది ప్రామాణ్యం అంటే అర్థం అది జ్ఞానాన్ని ఇస్తుంది అనే అపేక్ష అనే ఆకాంక్ష అది తొలగిపోతుంది అదండి కాబట్టి శాస్త్రం వ్యర్థము అనొచ్చా అనకూడదు ఎందుకని ఈ శాస్త్రం ఇంకొకటికి సార్థకము మరి ఈ దగ్గర వ్యర్థం అయిపోయిందా లేదా ఈ దగ్గర అయిపోయిందా వ్యర్థం ఇంకా అనవసరం ఆయనకి వ్యర్థం ఇంకా ఆయనకు అవసరం లేదు సపోజ్ శాస్త్రం ఆయన దగ్గరికి వెళ్ళిందనుకోండి ఏమైపోతుంది ఈ శాస్త్రము రిజెండెంట్ అయిపోతుంది అదిగో అయ్యో శాస్త్రం రిజెండెంట్ అయిపోతుంది మీకు నేను సంగతి చెప్తాను నేను ఇంతకాలం నుంచి భాష్యాలు చూస్తున్నాను శాస్త్రం వ్యర్థం అయిపోతుంది అనేది పెద్ద పూర్వపక్షం ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది అద్వైతం అంటే శాస్త్రం వేస్ట్ అవుతుంది కదా ఎందుకంటే శాస్త్రం ఉండాలంటే చెప్పేవాడు వినేవాడు ఒక ఆశ్రమం దానికి ఆశ్రమం ఇవన్నీ ఉండాలంటే అద్వైతం ఎక్కడ కుదురుతుందండి సో అద్వైతం అంటే మరి శాస్త్రం వ్యర్థం అయిపోతుంది కదా శాస్త్రం వ్యర్థం అయిపోతుందంటే ఎవరికి వ్యర్థం అవుతుంది అద్వైతాన్ని సాక్షాత్కరించుకున్న వాడికి వ్యర్థం అవుతుంది సాక్షాత్కరించుకోని వానికి అది సార్థకంగా మిగిలే ఉంటుంది ఈ పూర్వపక్షం యొక్క రహస్యం చెప్పమంటారా మీకు శాస్త్రం ముఖ్యమా మనిషి ఆలోచించండి ఇప్పుడు మీరు కాలనీలో దేవాలయం కట్టారనుకోండి మీరు గుండె మీద నాకు ఆనెస్ట్ రిప్లై చెప్పండి దేవాలయం ముఖ్యమా భక్తులు ముఖ్యమా దేవాలయమే ముఖ్యం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు కానీ సత్యం ఏమిటి భక్తులు ముఖ్యం కదా ఇప్పుడు డైమండ్ పాయింట్ సెంటర్ ముఖ్యమా లేకపోతే స్టూడెంట్ ముఖ్యమా మీరు ఆలోచించండి స్టూడెంట్ ముఖ్యం మనిషి ముఖ్యం శాస్త్రం ముఖ్యం కాదు శాస్త్రం సుడ్ ది పర్సన్ కాబట్టి శాస్త్రం వ్యర్థమైపోతుందో శాస్త్రం వ్యర్థమైపోతుందో అని ఈ పూర్వపక్షం యొక్క తాత్పర్యం ఎక్కడుందంటే ఆ పూర్వపక్షం యొక్క సైకాలజీ ఎక్కడుందో తెలుసినా మీకు సిస్టమ్స్ మీరు క్రియేట్ చేస్తారు టు బిగిన్ విత్ ఈ సిస్టమ్ మనిషి యొక్క సర్వీస్ కోసం మీరు క్రియేట్ చేస్తారు ఆ తర్వాత ఏమవుతుందో తెలుసినా ఇట్లా రివర్సల్ విల్ హ్యాపన్ ఆ రివర్సల్ ఏమవుతుందంటే ఈ మనిషిని సిస్టమ్కి సర్వ్ చేయమని పురమాణిస్తారు అంటే ఎలాగా మీరేమో వేదాంతం చోదుకున్న కోసం ఒక చోట చేరతారు నేను మీకు నాయకుడిగా వచ్చి కుదుర్చుకుంటాను మీరు వేదాంతం చోదుకున్న కోసం ఏర్పాటు అవుతారు ఫస్ట్ డే అలా ఉంటుంది కానీ వితిన్ వన్ మంత్ మీరు వేదాంతం వేదాంతం మీకోసం కాదు మీరు వేదాంతం కోసం ఉన్నారు అంటే ఏం చేయాలి వేదాంత సొసైటీ ఒకటి స్థాపించాలి దాంట్లో మీరందరూ మెంబర్లు అవ్వాలి దాన్ని ప్రచారం చేసి ఇంకా జనాన్ని తీసుకురావాలి మీరే ప్రచారం చేయాలి ఇంకెవరు ప్రచారం చేస్తాడు మీరే ప్రచారం చేయాలి అంటే ఇప్పుడు ఏమైపోయింది వేదాంతం మీకోసం ఉందా మీరు వేదాంతం కోసం ఉన్నారా రివర్సల్ మీకు అర్థమైందా ఆ పూర్వపక్షం యొక్క సైకాలజీ అది శాస్త్రం అర్థమైపోతుందంటాడు మనిషి పాపం కుదేలైపోతున్నాడు మనిషి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు వాడి మాట ఏమిటని అది ఉండదు శాస్త్రం ఏమైపోతుందో మెగ్లా తాత్పర్యాన్ని సాక్షాత్కరించుకున్న వాడికి శాస్త్రం గురించి ఇంకా వాడికి అస్తిత్వము లేదు తర్వాత ఇంకొకటి చెప్తా దీంట్లో శాస్త్రంలో శాస్త్రం సొసైటీ కోసమా వ్యక్తి కోసమా వెరీ ఇంపార్టెంట్ శాస్త్రం సొసైటీ కోసము అంటే వ్యక్తి మీకోంసారి ఇంపార్టెంట్ వాటి సొసైటీ సొసైటీ అనేది ఏమీ లేదు ఇక్కడ ఒక ఊహా కల్పితం వాస్తవంగా సొసైటీ అనేది ఏమీ లేదు సొసైటీ అనేది ఒకటి ఊహించుకుని కల్పించుకుని ఈ శాస్త్రం సొసైటీ కోసము ఓ వ్యక్తి వాళ్ళని ఏం చేయడం ఎరే ఎరా ఇలా నీ బుధాన్ని కలుపు ఇదిగో శాస్త్రం ఉంది సొసైటీ కోసము ఇంకో మంది వస్తారు మీరందరూ వచ్చేసేయండి ఇదిగో శాస్త్రము సొసైటీ కోసము వెయ్యి మంది వస్తారు వాళ్ళని జత చేసేసుకుని ఇదిగో శాస్త్రము సొసైటీ కోసము వీళ్ళెవళ్ళు ఎందుకు పనికిరాదు వీళ్ళలా అజ్ఞానం గానే మిగిలిపోతారు దీస్ ఆర్ ది విక్టిమ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దిస్ ఈజ్ హౌ ఆర్గనైజేషన్స్ ది విక్టిమైజ్ ఇండివిజువల్స్ ఇక్కడ శంకర్లో ఒక థీసిస్ని చెప్పబోతున్నారు ఏమనంటే శాస్త్రం కోసం వ్యక్తి లేడు శాస్త్రం వ్యక్తి ఎందు కృతార్థమవుతుంది వాణ్ణి జ్ఞానిని చేసి అది శాస్త్రం విలీనం అయిపోతుంది సో శాస్త్ర ఫైన్స్ ఇట్స్ కల్బినేషన్ ఇన్ ది ఇండివిజువల్ కాబట్టి ఎప్పుడైతే ఒక ఇవి చాలా క్రిటికల్ థింగ్స్ అండి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా అంత సరళం కాదు నేనేదో నాకున్న నాకున్న కంఠ కంఠ శక్తిని ఉపయోగించి నేను ఏదో కంఠాలు పడుతున్నాను కానీ మీరు సూక్ష్మంగా మీరు గ్రహిస్తే గ్రహించినట్టు లేకపోతే మీరు చెప్పదేయ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ థింకి చాలా ఓపెన్ మైండెడ్ కానీ గ్రహించడం కూడా కష్టం కాబట్టి ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఉదాసీనుడుగా ఉండిపోయినాడో ఉదాసీనవదాసీన గుణాతీతుడు వాడి విషయంలో శాస్త్రం ఎడల కూడా అర్థత్వము ఉండదు తదభావాత్ శాస్త్రశా శాస్త్రత్వం తంప్రతి నివర్త ఏవా చూడండి అర్థత్వం ఎప్పుడైతే లేదో ఈ శాస్త్రం నాకు కావాలి ఇది నన్ను ఉద్ధరించాలి నేను తెలుసుకోవాలి దీని శ్రవణం నేను చేయాలి అనే అర్థ్యత్వం ఎప్పుడైతే లేదో ఎందుకు లేదు ఆయనకి ఆత్మసాక్షాత్కారం అయిపోయింది కనుక అయన అద్వైత స్వరూపంలో నిలిచి ఉన్నాడు కనుక శాస్త్రం కూడా ఆయనలో విలీనమైపోయింది కాబట్టి శాస్త్రం అనేది ఒకటి వేరుగా ఉండి దాన్ని కోరుట అనేది లేదు ఇంకా ఆ అర్థిత్వం ఎప్పుడైతే తొలగిపోయినదో తదభావాత్ అర్థిత్వం లేకపోవటం వలన ఇక శాస్త్రము కూడా శాస్త్రమై ఉండుట శాస్త్రము అంటే శాస్త్రం అది బోధించేది అని అర్థం అంటే బోధించడం ఈ శాస్త్రము బోధించేది అనే స్థితి దాన్ని బోధకత్వము అంటారు ఈ బోధకత్వము అనేది ఆ వ్యక్తి విషయంలో తొలగిపోయినది ఇంకా ఆ వ్యక్తి కక్కలేదు తొలగిపోయినది ఇప్పుడు ఇది ఒక ఆయన ఆ పెంచుకుంటూ ఇంకా అసలు షేవింగ్ అనేది లేకుండా ఆయన గడ్డం పెంచుకునే స్థితిలో వచ్చేసేటండి ఆయనకి జిల్లెట్ కొత్త బ్లేడ్ వచ్చిందని మీరు ఏమీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఇట్ డజంట్ వర్క్ అలాగే తలకి కొబ్బరి నూనె రాయడం అనేది వాడి జీవితంలో ఎప్పుడూ తలకి నూనె రాయడం అనేది లేదంటే ఆ అలా ఉంటుందంటే దానికి మళ్ళీ నూనె రాయడం ఇదో పన ఇదో అలంకారమా నూనె రాయడం రంగు వేయడం ఇవన్నీ ఏం తెచ్చాయన్నారు వాడికి ఈ కొత్త కొబ్బరి నూనె కేరళ కొబ్బరి నూనె అనే అడ్వర్టైజ్మెంట్ వాటి వాటి వాట్ ఎఫెక్ట్ ఇట్ విల్ హ్యావ్ వాట్ ఎఫెక్ట్ ఇట్ విల్ హ్యావ్ ఒక నా దగ్గరకు వచ్చారు పిజ్జా షాప్ ఒకటి కొత్తగా ఓపెన్ చేస్తున్నావు ఈ రిసీప్ట్ మీరు ఈ పెద్ద బ్రోషర్ తీసుకోండి నేను మళ్ళీ అపెన్ చేతికి ఇచ్చాను కాదు ఉంచండి అన్నట్టు ఎందుకమ్మా నువ్వు ప్రింట్ చేసుకున్నావు చాలా కలర్ తోటి ప్రింట్ చేసావు ఇంకోళ్ళకి వెళ్ళకైనా ఇది ఎప్పుడైనా పిల్లలకు ఉపయోగపడే పిల్లల వాళ్ళు లేరా వాళ్ళు ఇక్కడ పోనీ మీరే తినొచ్చంటే నేను తిన్ను పిజ్జా పోనీ రుచి చూడొచ్చు నో నో పిజ్జా ఐ డోంట్ నీట్ ఇట్ నాకు అసలు ఆ ఆ ఉత్సాహం కూడా లేదు తినాలనే కోరిక నువ్వు ఇన్నిసార్లు అన్నా కూడా నాకు కలగట్లేదు అర్థిత్వం లేదంతే కాబట్టి ఈ భ్రోషం ఇట్ ఇట్ ఇట్ హ్యాజ్ నో వాల్యూ ఫర్ మై శాస్త్రం కూడా అంతే ఆత్మజ్ఞానికి శాస్త్రము కూడా శాస్త్రము కాదు దాని శాస్త్రత్వము అంటే అది స్టేటస్ ఆఫ్ ఎ టీచింగ్ అది కూడా తొలగిపోతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు థీసిస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ తథా ప్రతి పురుషం పరిసమాప్తం శాస్త్రం అది ఈ విధంగా కథ అంటే పైన చెప్పిన విధంగా శాస్త్రము ప్రతి పురుషం పరిసమాప్తం అచేతనే చూడండి ఇది ఒకటి అర్థం చేసుకోవాలి క్లాస్లో ఇరవై మంది కూర్చొని ఉండొచ్చు కానీ శాస్త్రం అనేది ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఏ వన్ టు వన్ కరస్పాండెన్స్ ఉంది అది మీరు టీవీ వీడియో తీస్తే అదేదో ఈయనకు యాభై మందిని పాఠం చెప్తున్నా అని అనిపించవచ్చు బట్ అది అలా ఉండదు ది నెవర్ లైక్ దాట్ ది నెవర్ లైక్ దాట్ ఎందుకంటే శాస్త్రం అన్నది ఒక పురుషుడు పురుషుడంటే ఇక్కడ విధం ప్రతి అని కింద టీకాకారులు ఇచ్చాడు విధ తెలుసుకునేవాడు వరు పురుషుడంటే అది అర్థం ఆ తెలుసుకునేవాడిని ఉద్దేశించి ఉంటుంది ఇప్పుడు నేను పాఠం చెప్పాను ఈ పాఠం యాభై మందికి చెప్పిన పాఠం కాదు ఇది ఒకళ్ళకి మళ్ళీ ఒకళ్ళకి మళ్ళీ ఒకళ్ళకి మళ్ళీ ఒకళ్ళకి చెప్పిన పాఠం పాఠం ఎప్పుడో లగ్యం ఉంటుంది ఏ పాఠమైనా లగ్యం ఉంటుంది విధం విధం ప్రతి పరిసమాప్తం కాబట్టి ఈ ఈ బోధ ఈ ఎనాలసిస్ ప్రతి ఒక్క తెలుసుకునే వ్యక్తి ఎడలా పరిసమాప్తం అది దాని రహస్యం దాని నుంచి అనేక కర్రలేషన్స్ వస్తాయి కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే దాని నుంచి అనేకమైన ఇంప్లికేషన్స్ వస్తాయి చాలా చాలా వెరీ ఫార్ రీచింగ్ స్టేట్మెంట్ అని ఇప్పుడు ఒక ఆయన అంటారు నీ ఎంతమంది వస్తున్నారు అయ్యా క్లాస్గా అంటాం అంటే ఓ పాతిక మంది వస్తారంటే ఏమయా ముప్పై ఏళ్ళ నుంచి వేదాంతం చెప్తున్నావు ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నావు సీనియర్ స్వామిని అంటావు వైస్ ప్రెసిడెంట్ అంటావు ఇదంటావు అదంటావు నీకు పాతిక మంది విద్యార్థులు ఏమిటి అంటే అర్థం ఏమిటి వాడే అంటే శాస్త్రము విధం విధం ప్రతి పరిసమాప్తం అన్నప్పుడు ద నెంబర్స్ డోంట్ యాడ్ అప్ ది డోంట్ యాడ్ అప్ కొన్ని యాడప్ అవుతాయి కొన్ని యాడప్ అవ్వవు మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు సర్జరీ చేస్తాడు సర్జన సర్జరీ చేస్తాడు ఈ సర్జరీస్ ఇవి యాడప్ అవ్వవు ది డోంట్ యాడప్ ఎందుకంటే ఎవ్రీ టైం ఇట్ ఈజ్ ఎ సింగిల్ సర్జరీ ఇది ఇరవై సర్జరీ అంటాడు క్లర్క్ ఆ క్లర్క్ దగ్గర యాడ్ అప్ అవుతాయి ఎందుకంటే వాడు అంకెలు యాడ్ చేసుకుంటాడు టుడే మీరు ఇరవై ఆరో సర్జరీ చేసుకున్నారో డాక్టర్ గారో వీడేమో గ్లౌస్ వాటి కట్టుకుని వెళ్తాడు ఈజీ ట్వంటీ సిక్స్త్ సర్జరీ నో ఇట్ ఇట్ ఈజ్ ద సర్జరీ డోంట్ గివెన్ ఈ నెంబర్ టూ ఇట్ బికాజ్ ఇట్ డజన్ యాడ్ అప్ నువ్వు నెంబర్ ఇవ్వాలంటే ఇట్ ఈజ్ ది ఫస్ట్ సర్జరీ అంటే ఫస్ట్ అంటే మళ్ళీ సెకండ్ నానబుద్ధి వస్తుంది డజన్ యాడ్ సర్జరీస్ ఏడాప్ అవ్వం అలాగే శాస్త్రము యొక్క బోధ ఈ డగన్ తేడా అలాగే డెప్త్ ఈ డగన్ తేడా డెప్త్ ఈ సింగులర్ మనిషి పోయాడంటే అది ఇట్ ఈస్ అ డెత్ అంతే ఈ మనిషి పోయినాడు ఇంకో మనిషి పోతే ఆ మనిషి పోయాడు ఏదో ఏడా అలాగే ఓ శిశువు పుట్టాడంటే డదం తేడా ఏ ఆర్ ఆల్ వినీక్ They do not add up. Although the atmosphere that you can tell is that it doesn't add up. So, if you have any kind of people who are in the Vedanta and Pandita, it doesn't add up. Even though, the social organizations of these people can add up. What is your budget? What is your budget? What is your budget? ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు పాటికి మంది చదువుతున్నారు అబ్బా చాలా తక్కువ యూ షుడ్ మేక్ ఇట్ ఏ వన్ క్రోర్ బడ్జెట్ సో దట్ థౌజండ్ పీపుల్ విల్ రీల్ అంటాడు సో ఇది ఏదైనా యాడప్ లైక్ అది యాడప్ ప్రయత్నం మీరు చేస్తే యు ఆర్ ఆల్రెడీ వైలేటింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ అర్థమైందండి కాబట్టి ప్రతి పురుషం శాస్త్రం పరిసమాప్తం ఆ జిజ్ఞాసు వద్ద ఆ శాస్త్రము పరిసమాప్తం అయిపోతుంది అది ఇక్కడి నుంచి ప్రారంభించి ఆ జిజ్ఞాసులో విలీనమైపోయి వాడిని కృతార్థులను చేసేసి అక్కడికి ఆ శాస్త్రం వాళ్ళు కలిసిపోతుందంటే వీడు ఎదంటే ఐ డోంట్ నో వెదర్ ఐ కొ కన్వేది మెసేజ్ కాబట్టి శాస్త్రం పరిసమాప్తం కాబట్టి వీడు అద్వైతాన్ని తెలుసుకుంటే వాడెవడో కర్మ చేస్తూ ద్వైతంలో ఉన్నాడు కనుక వీడి అద్వైతానికి వాడి ద్వైతానికి విరోధం వస్తుంది కాబట్టి మనం కొత్తగా ద్వైతాద్వైతం అనే ఒక కొత్త థీసిస్ని క్రియేట్ చేసి ఇదంతా కూడా నీ ఇమాజినేషన్ విరోధం ఏం లేదు విరోధం లేదు ఎందుకంటే ఈ శాస్త్రం వీళ్ళు పరిసమాప్తం అయిపోయిందంటే ఇంక శాస్త్రం మిగిలి లేదు వాడు ద్వైతం కర్మ చేసుకుంటే చేసుకోవచ్చు ఇది వచ్చి వాడిని ఏమో అడ్డుకోదు అర్థమైందండి అదే అంటున్నారు ఆయన ఇటీ ఇటీ అని ఇది హేతోహనమాట ఈ కారణంగా నా శాస్త్ర విరోధ గంధోప్యస్తి శాస్త్రము యొక్క విరోధము అనేది గంధం అంటే లవలేషము కూడా లేదు ఇదనే స్మాల అయోట కూడా లేదు శాస్త్రం యొక్క విరోధం ఏమిటి వీడి విరోధం ఏమిటి ద్వైతాద్వైతం ఎందుకు పెట్టాడు చూడు ఇక్కడ ఒకడున్నాడు వాడు కర్మ చేస్తున్నాడు ఇక్కడ జ్ఞాని ఉన్నాడు వీడు అద్వైతంలో ఉన్నాడు ఈ అద్వైతమే సత్యమైతే వీడి కర్మకి విరోధం వస్తుంది కనుక మనం ద్వైతాద్వైతం పెట్టుకోవాలని కదా వీడు ఓకే వీడు కర్మ చేస్తున్నాడు వీడు ద్వైత శాస్త్రం పట్టుకుని కర్మ చేస్తున్నాడు కదా వీడు అద్వైతంలో ఉన్నాడు ఇక్కడ శాస్త్రం లేదు వాడు అద్వైతంలో ఉన్నాడు దెర్ ఇస్ నో శాస్త్ర ఏమైపోయిందండి శాస్త్రం నిన్నటిదాకా వాళ్ళు కలిసిపోయిందండి వాడి స్వరూపంలో మెజ్జైపోయింది లేదు శాస్త్రం గంగా అన్నది ఇంకా వీరు సా సాగర సంగమం దాటిన తర్వాత ఇంకా గంగ ఉండదు సముద్రమే ఉంటుంది ఇక్కడ శాస్త్రం కలిసిపోయింది వీళ్ళు కాబట్టి వీడి స్వరూపంలో శాస్త్రం కలిసిపోయిన తర్వాత శాస్త్రమే లేకుంటే అప్పుడు ఈ కర్మ చేసుకునే వాడి ద్వైతమానికి విరోధం లేదు కాబట్టి ఇటువంటి ఊహించి ఈ విరోధాన్ని మనం పరిహరించాలి కాబట్టి ద్వైతాద్వైతం అనే కొత్త సిద్ధాంతం లేవనెత్తాలి అని నువ్వు అనుకుంటున్నావు అది పొరపాటు అసలు విరోధం ఏం లేదు ఇప్పుడు ఎలా వస్తుందంటే ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు ఓ ఫలానా ఇంజక్షన్ చేయించుకోవాలి అన్నాడు వాడు ఫలానా ఇంజక్షన్ చేయించుకోవాలి చేయించుకుంటేనే ఇమ్మిగ్రేషన్ నుంచి లోపలికి వదులుగుతాము అంటే నేను చెప్పాను నా బ్యాక్గ్రౌండ్ చెప్పి దట్ జస్ట్ దంట్ అప్లై టు మీ అంటే వాళ్ళందరూ చేయించుకుంటే నీకు అభ్యంతరం ఏమిటంటే నోట్ డోంట్ ఆట్ లైక్ దట్ ఈ డజెంట్ అప్లై టు మీ యూ లుకెట్ మై సిచ్యువేషన్ వాళ్ళందరూ చేయించుకుంటున్నారు కాబట్టి నేను చేయించుకోవడం డోంట్ ఆట్ లైక్ దాట్ యు లుకెట్ మై సి అంటే అప్పుడు చూశాడు వాళ్ళు చూసా యా ఇట్ డజంట్ అప్లై It is like that. Virotham ayam unad valandharu jayinji kundar, kapat nene well injection jayinji kundar, Allah wanna work out, kaat adhi. Kapat idvaitam vallandharu karma jesma, kapat ayam kama nahar shikoda karma chariyali lahat bhata yana. Idvaitam vallandharu vayadhanthappusra jadukuhna, kapat ayin koda jadukuhna. You are talking something out of the hat. There is no logic in it. Mari virotham kaadha, virotham kaadha, shastana layakunda jnana uskundar, don't talk all those things. ఇండి కేస్ ఆఫ్ ద జ్ఞాని దెర్ ఇస్ నో శాస్త్రం అది విలీనం అయిపోయిందండి అదే కాబట్టి ఈ వాదం యొక్క తాత్పర్యం మీకు అర్థమవుతోంది కదండి ఈ వాదం యొక్క అభిప్రాయం ఏమిటంటే ద్వైతాద్వైతం అనేది ఒకటి పెట్టాడు వాడు దేనికోసం శాస్త్రము యొక్క శాస్త్రత్వాన్ని నిలబెట్టడం కోసం లేకపోతే విరోధం వచ్చేస్తుందని భయంతో విరోధం ఏం లేదు విరోధం రాదు నువ్వేం మెగబెట్టుకోకట్లేదు దానికోసం ఈ డిస్టార్బ్షన్స్ అనే అవసరం లేదు అద్వైత జ్ఞానావసత్ శాస్త్రశిష్య శాసనాదిద్వైత భేద ఇది ఈ మాట మాండూక్య కారికల్లో వచ్చింది అక్కడ ఏమనంటే ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యే ఉపదేశాత్ అంటే ఉపదేశ నిమిత్త నిమిత్త పంచమే వాద అంటే వీడు శిష్యుడు వీడు గురువు వీడు బోధిస్తున్నాడు దేన్ని శాస్త్రాన్ని బోధిస్తున్నాడు అక్కడికి మూడు వచ్చాయి ద్రష్ట దృశ్యము దర్శనము అనే త్రిపుటి అంట అలాగే ఇక్కడ శాస్త్రము శిష్యుడు శాస్త్ర బోధించి వాడు అయ్యప్పని శాస్త్ర అంటూ ఉంటారు అక్కడి సో కాబట్టి ఇదే శాస్త శాసించువాడు అంటే బోధించి చెప్పేవాడు బోధించువాడు అడికే గురువు అని పేరు శిష్యుడు శాస్త్రము మూడు పెట్టుకున్నారు కదా ఈ మూడు మరి ద్వైతం అయిపోలేదండి ఇంకా అద్వైతం అద్వైతం అని ఇది ద్వైతుల పూర్వపక్షం ద్వైత శాస్త్రం మీరు తీసుకుంటే అక్కడ ఇది సిద్ధాంతం వాడు ఏమంటాడంటే అద్వైతం ఉండదు ఎందుకంటే అద్వైతం ఉన్నట్లయితే శిష్యుడు గురువు శాస్త్రము అనేవి లేకుండా పోతాయి అని చెప్పి అక్కడ వీళ్ళందరూ పోగపడతారు అక్కడ శిష్యులు భక్తులు వాళ్ళని అడుగుతాడు ఏమండి గురువు శిష్యుడు శాస్త్రము ఈ మూడు లేకుండా పోవటం మీకు ఇష్టమైన అని అడుగుతాడు అద్వైత మాకు మూడు ఉండాలంటారు కాబట్టి అద్వైతం ఏకంటే ఈ అద్వైతం నాది వేస్ట్ అంటారు ఈ శిష్యులందరూ కూడా పోవచ్చు లోకంలో ఉంటుంది కాబట్టి అయం వాద గురువు శిష్యుడు శాస్త్రము ఈ వాదము పాదము అంటే ఈ చర్చ ఇది ఉపదేశ నిమిత్తంగా వచ్చింది వాడికి ఆ తత్వం తెలియనప్పుడు ఉపదేశం అవసరం కనుక అందుకోసం వచ్చింది జ్ఞాతే తత్వం తెలిసిపోతే గురువు శిష్యుడు శాస్త్రము ద్వైతము ఉండదు జ్ఞాతే ద్వైతం న విద్యతే తెలిస్తే ద్వైతం ఉండదండి తెలియనంతసేపు ద్వైతమే తెలిస్తే ద్వైతం ఉండదు అదే ఆ మాట ఇక్కడ చెప్తున్నారు కాబట్టి శాస్త్రము శిష్యుడు శాసనము అంటే బోధించుట ఆది శబ్దం చేత గురువును కూడా తీసుకురండి ఎప్పుడైతే గురువు వచ్చాడు శాస్త్రం వచ్చాడు శిష్యుడు వచ్చాడంటే శిష్యుడు బోధించడం కోసం ఆశ్రమం కట్టాలి ద్వైతం ఆదిశబ్దం చేత ఆశ్రమం కడితే దానికేమో కుక్కును పెట్టి కిచెన్ పెట్టి ఏర్పాటు చేయాలి వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి వీళ్ళేమో ఎవేవో సమస్యలు సృష్టిస్తూ ఉంటారో వాళ్ళన్నింటినీ పరిష్కారం చేస్తూ ఉండాలి ఈ విద్యార్థులు తిన్నగా ఉండరు సంసారంలో ఉన్నప్పుడు వాడికేమో వేదాంతం కనపడుతుంది తీరా వేదాంతంలోకి వచ్చే సంసార కేసులు చూస్తూ ఉంటాడు సో విద్యార్థులు అలాగే ఉంటారు సో ఈ ద్వైతం ఈ ద్వైతం మరి అవసరమా కాదా అంటే చూడ ఓకే నీ అభిప్రాయం ఏంటి అలాంటి ప్రశ్న నుంచి కూడా ఉంటున్నావు ఈ ద్వైతం అంతా అవసరమా కదా అని ప్రశ్నిస్తున్నావు నీ కడుపులో ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే ఈ ద్వైతం అవసరము అంటే ఆ అద్వైతం దీనికి విరోధం అవుతుంది మేమేమో ఆ వినోధాన్ని సర్దుబాటు చేయడం కోసం ద్వైతాద్వైతం పెడుతున్నాము నువ్వు అది కాదంటున్నావు అది వాడి కడుపులో ఉన్న అభిప్రాయం అది అప్పుడు చెప్తున్నారు చూడు గురువు శిష్యుడు శాస్త్రము ఇత్యాది ద్వైతం ఏది కలదో అది అద్వైత స్వరూపము తెలియగానే ఎండైపోతుంది అద్వైత జ్ఞాన అవసానత్వాదం ఎండైపోయింది ద్వైతం ఎండైపోయింది ద్వైతం ఎండైపోతే ఆ ద్వైతాన్ని నిలబెట్టడం కోసం నువ్వు తత్వాన్ని మార్చక్కర్లేదుగా లేదుగా ద్వైతం ద్వైతం లేదు ఉన్నదా అద్వైతమే కాబట్టి నువ్వు ఇంకో కొత్త సిద్ధాంతం ఏం పట్టుకున్నానక్కర్లేదు యూ నీడ్ నాట్ రికన్సైల్ ద టూ బికాస్ ద్వైతం ఈజ్ నాట్ దే మరి వాడెవడో కర్మ చేసుకుంటున్నాడు వాడి దగ్గర ద్వైతం ఉంది కదా కాబట్టి ఈ అద్వైతాన్ని దాంతో రికన్సైల్ చేయక్కర్లేదు ఎందుకంటే అక్కడ అద్వైతం లేదు ఇక్కడ ద్వైతం లేదు ఈ నీడ్ నాట్ రికన్సైల్ ఏనే చేయాలి యథాప్రాప్తంగా ఉపదేశం నడుస్తుంది కాబట్టి రికన్సైల్ ఎప్పుడు చేయాలి రెండూ కలిసి ఒక చోట ఉంటే రికన్సైల్ చేయాలి దే నెవర్ స్టే టూ గద అవస్థా విరోధ సత్ అవస్థ ఇతరేతరాపేక్ష శాస్త్రశిష్య శాసనా అవతిష్ట ఇప్పుడు ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత కూడా శాస్త్రము గురువు శిష్యుడు ఈ మూడు తీసుకోండి మూడు ఆది శబ్దం చేతి ఇంకా చాలా ఉంటాయి కానీ మూడు సరిపెడుతుంది మూడింటికి వర్తించే రూలే మిగతావాటికి కూడా సరిపడుతుంది ఈ మూడులో ఒకటి మిగిలిందనుకోండి అన్యతమా అన్యతమ అంటే వన్ ఎమాంగ్ త్రీ ఆర్ వన్ ఎమాంగ్ మెనీ అన్యతరా అంటే వన్ ఎమాంగ్ టూ అన్యతమ వనమం మెని ఈ మూడు లేకపోతే ఇంకా ఎక్కువ ఆశ్రమాలు వ్యవస్థలు ఇవి వీటికి ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత ఈ మూడు గురువు శిష్యుడు శాస్త్రము ఈ మూడింటిలో ఏమి మిగులుతాయి గురువు మిగులుతాడా లేక గురువు శిష్యుడు ఇద్దరు మిగిలి శాస్త్రం విలీనమవుతుందా లేక శిష్యుడు శాస్త్రం మిగిలి గురువు విలీనమవుతాడా లేక గురువు శాస్త్రం మిగిలి శిష్యుడు విలీనమవుతాడా ఒకడు మిగులుతాడా ఇద్దరు మిగులుతారా ముగ్గురు మిగులుతారా అంటే ఏ ఒక్కడు మిగలడు గురు ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత గురువు మిగలడు తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శిష్యుడు గురుమూర్తయే గురువు దక్షిణామూర్తయే శిష్యు ఈశ్వరుడు ఎవడు మిగలడు అందరూ విలీనమైపోతారు ఒకే అద్వైత ఆత్మతత్వంలో మూడు లేనం అయిపోతాడు ఓ శిష్యుడు ఉండేవాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి వేదాంతం అధ్యయనం చేస్తూ ఉండేవాడు కొంతకాలం అయిన తర్వాత గురువు గారు నాకు జ్ఞానం కలిగిందా ఎప్పుడు కలుగుతుంది అని అడిగాడు అడిగితే గురువు గారు అన్నారు నువ్వు శ్రవణం చేస్తూ ఉండవా నీకు తొందరలోనే కలుగుతుంది శ్రవణం చేస్తూ ఉండవన్నారు ఇంకో కొంతకాలం అయింది మళ్ళీ ఏమంటే ఇంకా జ్ఞానానికి నేను దగ్గర అవుతున్నానా ఇంతకు ముందు కంటే ప్రోగ్రెస్ ఉందా అని అడిగాడు ఉంది చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది నువ్వు శ్రవణం చేస్తూ ఉండమ్మా చెప్పాడు ఆ మూడోసారి ఆ శిష్యుడు వచ్చి ముఖం మీద చిరునవ్వు ఉన్నది ఏమీ మాట్లాడలేదు పాదాలకి నమస్కారం చేశాడు ఆయనకేసి చిరునవ్వుతోటి అలా ఆయనకేసి చూశాడు ఆయన కూడా అలా చూశాడు ప్రేమగా చిరునవ్వుతో చూశాడు శిష్యుడు వెళ్ళిపోయాడు అది కదా ఇదో ఉపనిషత్తులో ఉంది అవచన ఇవ ప్రోవాచ శిష్యుడు నోటం పటు మాట లేదు గురువు నోటం పటు మాట లేదు గురు శిష్య సంబంధము శాస్త్రం పుస్తకాలు ఇంటివేమీ లేవు నో వర్డ్ అండ్ దేర్ ఇస్ నో గురు ఎనీ మోర్ దెర్ ఇస్ నో శిష్య దేర్ ఇస్ నో శాస్త్రం ఓన్లీ అద్వయ ఆత్మతత్వమే గాల మౌనవ్యాఖ్య అంటే అవచనేన ఇవ ప్రోవాచ వాడు అడగలేదు ఈయన చెప్పలేదు వాడు అడగకుండా ఓ సత్యాన్ని చెప్పేశాడు ఈయన రిప్లై ఇవ్వకుండా ఆ సత్యాన్ని కన్ఫర్మ్ చేసేసాడు ఏమనంటే ఆత్మసాక్షాత్కారము అద్వైతము సిద్ధించిన కాబట్టి ఆత్మసాక్షాత్కారం అయ్యాక గురువో శిష్యుడో శాస్త్రమో ఈ మూడింట్లో ఒకటో రెండో మూడో విధులుంటే ఆ విరోధమే ఎందుకంటే ఆత్మ అద్వయము ఈ గురువు ఉన్నాడు లేకపోతే శిష్యుడు ఉన్నాడు లేకపోతే శాస్త్రం ఉంది లేకపోతే రెండు ఉన్నాయి లేకపోతే మూడు ఉన్నాయి ఆ అద్వయానికి దీనికి పొంతన కుదరట్లేదు కాబట్టి మనం కేవలం అద్వయం అనుకుంటే కుదరదు ఈ గురువు మిగులు ఉన్నాడు కాబట్టి అద్వయ ఆత్మా గురువు కూడా మిగులు ఉన్నాడు కాబట్టి మనం ఒకప్పుడు అద్వైతము ఇంకోప్పుడు ద్వైతము రెండు కూడా మనకు అవసరం అవుతాయి అని మీరు ఏదైనా మోడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ ఒక్కటి మిగతా అన్యతమ